అందుకోసమని ఇంతవరకు చెప్పిన దాన్ని ఇంకొక్కసారి మీకు సంగ్రహం చేయబోతున్నాను ఎలాగంటే మీరు ధనాన్ని పోవేసుకోవటమే జీవిత లక్ష్యం అనుకుని తనువుని ఆత్మహత్యవే భోగాలను అనుభవించడమే జీవిత లక్ష్యం ఖరీదైన విలాసవంతమైన భవనాల్లో నివాసం చేయటం విలాసవంతమైనటువంటి క్లబ్బుల్లో భోగాలను అనుభవించటం విలాసవంతమైనటువంటి కాపులలో పైనించటము విలాసవంతమైన ఆహారాన్ని భుజించటము విలాసవంతమైన వస్తువు వస్త్రములను ధరించుట విలాసవంతమైన నగలను ఇతర అలంకారములను పెట్టుకొనిట ఇదంతా కూడా ఏదో ఘనకార్యం మీరు చేస్తున్నారని మిరిసిపోతున్నారేమో మీరు ఆత్మహత్య చేసుకుంటున్నారు మర్చిపోవద్దు రెండు అయింది మూడు మేము ఈ కర్మ చేసాం ఆ కర్మ చేశాం ఇక్కడ ఈ వ్రతం చేశాం అక్కడ ఆ నోము పట్టాము ఇక్కడ ఈ ధా దానం అక్కడ ఆ ధర్మం చేశాం ఈ తీర్థయాత్ర చేసాం ఆ తీర్థయాత్ర చేసాం ఇంత పుణ్యం సంపాదించాం అంత పుణ్యం సంపాదించాం కావలిస్తే ఇంకా మిగిలినకు ఇంకా ఎక్కువ పుణ్యాన్ని కూడా మీరు మేము సంపాదించగలము కాబట్టి ఈ ఆత్మజ్ఞానం ఈ ఘోర మాకు అక్కర్లేదు మేము ఇంకా కావలిస్తే ధనాన్ని చందాలు ఇవి ఇచ్చేసి ఇంకా ఎక్కువ పుణ్యం సంపాదించగలము అని మీరేమో అటువంటి ధీమాతో మీరున్నారా ఉన్నట్లయితే మీరు ఆత్మహత్య చేసుకోబోతున్నారు జాగ్రత్త సరిపడింద కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా విర్రి వెర్రి వేషాలన్నీ వేస్తూ ఏదో ఘనకార్యం చేశానని మురిసిపోతున్నారా ఏమే ఈరోజు సాయంకాలం మీరు నా పాల పడ్డారు కాబట్టి ఈ పాహం లేదా జాగ్రత్త పడండి జాగ్రత్త జాగ్రత్త ఎప్పటికైనా మేల్పోనండి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి కృతార్థులు కను లేకపోతే ఆత్మహత్య అనేటువంటి దోషం నేను ఎత్తి మీద ఉంటుంది మంచిపోవద్దు దీనికి భిన్నంగా ఈ ఆత్మహత్య చేసుకోవడానికి భిన్నంగా యహ తూ అసౌ అపి సర్వదా అవిద్య హత ఇవా అంటే మీకు సెండ్ ఇంకా అదే ఆత్మహత్య టాపిక్కి అయిపోయిందనుకున్న అవ్వలేదు ఇంకా అయితే మీరు అనొచ్చు అనాత్మయైన దేహము మనస్సును మేము ఆత్మగా స్వీకరించి ఇంత ఆత్మహత్యలు పరంపరగా చేసుకుంటూ వస్తున్నాం కరెక్టే కానీ ఆత్మ ఒకటి ఉందిగా ఇక్కడ అదేం చేస్తోంది అది అది లేకుండా గాయబ్బైపోలేదు కదా మేము సరే పొరపాటు చేసామండి అనాత్మని ఆత్మని మేము భ్రమపడ్డాము ఆత్మనేది ఒకటి ఉంది కదా అది ఉద్ధరించచ్చు కదా అనుకుంటారేమో ఆత్మ ఉంది కూడా లేనట్టే అది ఉంది కూడా లేనట్టే ఎందుకంటే పరమార్థమైన ఆత్మ అంటే దేహము మనస్సు వాటికి లోపల ఉండే శుద్ధ చైతన్యమైన ఆత్మ ఏదైతే కలదో పరమార్థ ఆత్మ అది సర్వదా అన్ని కాలముల ఎందు కూడా అజ్ఞానము చే ఉన్నది ఎందుకని మీరు అనాత్మని ఆత్మగా స్వీకరిస్తూ ఉంటే ఏమవుతుంది ఆత్మ ఏమవుతుంది ఆత్మ కత్తి వేయబడి కింగ్ లియర్ నాటకంలో ఇంగ్ లియర్ అంటే ట్రాజడీలలో కింగ్ ఆఫ్ ట్రాజిడీస్ ఇచ్చేస్తాడు ఇంకా అంత పెద్ద ట్రాజడీ ఇంకొకటి ఉన్నాయి దాంట్లో గ్లౌసెస్ ఉండడం ఎవడో ఒక ఒక సామంతరాజు ఉంటాడు వాడు పెంపు అసలు కొడు కోహుడు ఉంటాడు పెంపుడు కొడుకోహుడు ఉంటాడు వాడు అంటే కొడుకు కింద భావన చేస్తాడు అసలు కొడుకు వాడంత సత్పురుషుడు అంత ధర్మపరాయణుడు వాడేటప్పుడు వాడు ఈ పెంపుడు కొడుకు పరమ దుష్టుడు వాడు కుట్రదాదు పరమ దుష్టుడు వాడు ఏం చేస్తాడంటే ఈ అసలు కొడుకు మీద తండ్రికి ద్వేషం కలిగించా చేస్తాడు అసలు కొడుకు పితృభక్తి పరాయణుడు రామచంద్రుడు ఎంత పితృభక్తి పరాయణుడో ఈ అసలు కొడుకు అంత పితృభక్తి అండి కానీ ఏదో తండ్రి ఒక ఆజ్ఞని జారీ చేస్తే ఈ కొడుకు దాన్ని ఉల్లంఘించినట్లుగా అలాగంటే సీన్స్ అన్నిటినీ క్రియేట్ చేసి ఫోర్జరీ సంతకాలు పెట్టే లెటర్స్ని క్రియేట్ చేసి ఈ కింగ్కి ఆ కింగ్ అంటే ఈ సామంతమకు జ్యూక్ అని అంటారు ఆ అసలు కొడుకు మీద ద్వేషం గుర్తు ఇట్లాగా చేస్తారు ఆఖరికా జీవితకు కోపం వచ్చి అసలు కొడుకుని బ్యానిష్ చేసి వాడేస్తారు నాకు ఆ పేరు లేదు అడ్వర్డైజ్లో ఉన్న వాడి పేరు బ్యానిష్ చేసేస్తారు వాడి ఆస్తి అంతా అలాగేస్తుంది వాడు కట్టుబట్టలు కూడా లేకుండా కట్టుబట్టలతోటి వాడిని రోడ్డు మీద పడేస్తారు ఈ లోపల తుఫాన్ వస్తుంది ఈ థింగ్ల్ ఇయర్ని కూతుళ్ళు కాపాడుతామనుకున్న కూతుళ్ళు ఆయన్ని రోడ్డు మీద ఈ తుఫాన్లో చిక్కుకుంటారు కింగ్లియర్ అని అడ్వర్డ్ అనేవాడు వీళ్ళిద్దరూ కలుసుకుంటారు కన్న కూతుళ్ళ చేత రోడ్డు మీద రోడ్డు మీద పారవేయబడిన ముసలివాడు కింగ్లియ కన్న తండ్రి చేత తిరస్కరింపబడిన ఈ అడ్వర్డ్ ఏదో నా ఫర్నిచర్ మిమ్మల్ని ప్రదర్శిస్తున్నాం వాళ్ళు కలుసుకుంటారు ఈ కన్న కొడుకునే కాదని తిరస్కరించిన వాడు ఈ పెంపుడు కొడుకే తన స్వంత కొడుకులాగా చూసుకుంటూ ఉంటాడు కదా వాడు వీడిని కత్తితో పొడిచి రోడ్డు ఎత్తేస్తాడు వీడు కొన ప్రాణంతో ఉండగా అసలు కొడుకుని చూస్తాడు అప్పుడు తెలుసుకుంటాడు ఎలా నాన్న నువ్వు నా నాకు ప్రాణం ఇచ్చే కొడుకు నిన్ను కాదనుక్కున్నాను ఎంతకాలము ఈ దుస్తున్నే నా కొడుకు అనుకుని భ్రమపడ్డాను ఇప్పుడు నిన్ను చూసి సంతోషిద్దామంటే కూడా నా ప్రాణాలు లేదు అని ప్రాణాలు విడిచిపెడతాయి సో ఆ రకంగా వీడు ఆత్మ కానిదాని ఆత్మ అనుకున్న వీడేమో కర్త కర్మ కర్తయ్యి ధర్మ ధర్మ పుణ్యపాప ఇవన్నీ చేసిస్తూ ఉంటాడు అసలు ఆత్మ అడుక్కు తింటూ ఉంటుంది అంటే అసలు అడుక్కు తింటూ ఉంటుంది అంటే అవి ఉంది కూడా లేనట్టుగా అలా పడు ఉంటుంది శంకరులు ఏమంటున్నారంటే అవిద్యయా ఇవ అజ్ఞానం చేత అది చచ్చిందా అన్నట్టు కంపబడ్డ దానితో ఉన్నది ఎందుకంటే ఉండి కూడా ఇప్పుడు వీడు దేహము మనస్సు నే అనుకుని ఆనందమంతా భోగాల్లో ఉందనుకుని భోగాల వెంట ధనం పరిగెడుతుంటే అసలు ఆత్మ అది చచ్చిపోయినట్టుగా అయిపోయింది ఇంకా అంతకంటే వేరే ఆత్మహత్య ఉంటుంది కాబట్టి అవిద్య హత ఇవ అంటే మీరు ఆత్మ ఉంది కదా అనంతము పూర్ణము అయినా ఆత్మ అక్కడే ఉంది కదా అంటే ఉంది కానీ ఉన్నదాని ఫలము లేదు విద్యమాన ఫల అభావా ఉన్నదా అని ఫలం ఏమైనా ఉందా ఉండి ఏమైనా ఫలం ఉన్నదా వీడు ఆనందం కోసం ప్రపంచమంతా పనుగు తీసుకుంటే ఆనంద నిధానమైన ఆత్మ లోపల ఉండి కూడా లేనట్టే విద్యమాన ఫల అభావా వాడికి అద్భుత కొడుకు ఉండి కూడా లేనట్టే అయింది అలాగే మనకి పూర్ణమైన ఆత్మ మన స్వరూపమే అయి ఉంది కూడా మనకు అది ఏదీకారటుగా అయిపోయింది పూర్వానికి ఓ గ్రామంలో ఒక మధ్యవయస్కుడు ముస్టెత్తుకు బతికేవాడు అంటే గ్రామంలో పొద్దున్నేనైతే స్నానం తీసేసి కొంచెం విభూతి గట్టిగా విభూతి కానీ నామాలు కానీ ఆ గ్రామం యొక్క స్వరూపాన్ని కొట్టు ఉంటుంది వాళ్ళందరూ వైష్ణవులైతే కొంచెం గట్టిగా నామాలు పెట్టడం వాళ్ళందరూ స్మార్తులు అయితే విభూతి పెట్టుకొని పెట్టేసి గ్రామం మీద పడ్డాం ఒక చెంబు పట్టుకుని యావరము అంటారు చెంబు పట్టుకుని ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళడం శ్రీ సీతారామాధ్యాన్న మహానాలి ముష్టిెత్తాలంటే కూడా రాముడే దిక్కు ఎందుకంటే రాముడు పేరుతో ముష్టితే నీకు ముష్టి తప్పక దొరుకును అని ఒక రాబట్టి ముష్టి వాళ్ళకు కూడా దిక్కు రాముడే ఒక కరో పద్యం రాశాడు నీవు వశిష్ఠుడు వామదేవుడు మొదలైన మహర్షులకే దిక్కు కాద వాళ్ళకి మాత్రమే దిక్కు కాదు నువ్వు నీ పేరు చెప్పి ముష్టిెత్తుకునే వాళ్ళకు కూడా నువ్వే దిక్కు ఉంటాయి పద్యం ఒక రాసే అస్ట్ ఆ విధంగా ఉంటాడు అప్పుడు ఒక వాడికి వాడు ఇంట్లో ఉంటాడు ఆ ఇల్లు పాడుకుడిపోయిన ఇల్లు మొత్తం అన్నీకి వెళ్ళిపోయాయి గోడలు ఉన్నాయి మొండి గోడలు ఉన్నాయి పైన రూఫ్స్ లేదు కానీ దాంట్లో కొంచెం షేడు సగం పడిపోయిన పెంకుటిల్లు ఆ సగం పడిపోయిన భాగం ఒక గదిలో వీడి పక్క వేసినందుకు సరిపడేంత చోటు ఉన్నది అక్కడే రెండు బతుకులు వందుకు తిని అక్కడే పడుతుంటాడు ఇది వాడి బతుకులు ఓ రోజు ఆ గ్రామంలో ఒక పెద్ద మనిషి వచ్చి దాన్ని ఫలానా ఒక మహాత్ముడు ఒకడు ఈ గ్రామంలో పెద్ద ఒక ఆయన విడిగడు ఆయన ఎక్కడ ఉన్నాడు అని వాకపు చేస్తున్నాడు వాకప్ చేస్తుండే ఆయన పోయాడు ఆయన బాబు ఆయన పోయి ఏళ్ళు అయింది నువ్వు ఇక్కడొచ్చేది ఏంటి అంటే నాకు మిత్రుడు అండి ఆయన నీకు మిత్రుడు మంచిదే ఆయన పోయాడు ఆయనకి ఆయనకు కొనుకుండా పోనీ అతను ఎక్కడున్నాడు చెప్పే ఎక్కడ ఉన్నాడే ఇక్కడే ఉండే ఇక్కడే నిలబడి ఇప్పుడు వ్యాయవరం కోసం వస్తాడు ముష్టిత్తుకోవడానికి వస్తాడు ఇక్కడే ఉంటే నీకు కనపడతాడు అని చెప్పారు ఆ రుణి కూర్చున్నాడు ఈ లోపల వీడు వచ్చారు సీతారామ ధ్యాన్న మహాంత్ చెంబు కొట్టుకుని వచ్చారు వీడు వీళ్ళు ఆ బియ్య వేసి అయ్యా మీరు వాడు ఇవి వీడే వాడు వెంటబడ్డాడు అమయ నీతో మాట్లాడాల్సిన పదంగా నీతో మాట్లాడుతూ కూర్చుంటే నాకు భోజనం ఉండదండి మీరు ఎక్కడే ఉండండి రెండు గంటల తర్వాత నేను వస్తాను మొత్తం గ్రామంలో చుట్టాలు అప్పుడు మీతో మాట్లాడతాను ఇప్పుడు నా పనులు బిజీగా మీకు ముష్టిలో ఉన్నాడు కదా చాలా జనులు ఆత్మస్వరూప విచారానికి టైం ఉండదు వాళ్ళకి ఎందుకని చాలా బిజీగా ఉంటారు అర్థమైతే అది సో కాబట్టి ఫస్ట్ సో ముష్టి పూర్తి చేసుకొని మీరు అన్ని కూర్చుని ఉన్నాడు ఈ వీడు ముష్టి పూర్తి అయ్యే వరకు వీటితో మాట్లాడే టైం లేదు సరే ముష్టి పూర్తి చేసుకుని వచ్చాను రండి ఏమిటి మాట్లాడాలి మీరు అంటే మీ నాన్నని నేను బాగా ఎరుగునాయ్ నాకు మిత్రుడు మీ నాన్న నేను కూడా చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు చూశాను ఓహో చాలా సంతోషం మా నాన్న ఉద్ధరించాడు చూశారా ఇంకో చెంబు ఇది మా నాన్న పుణ్యమే నాకు ఈ చెంబే ఇచ్చిపోయాడు నాకు అంటే అలాగే మీ నాన్నకో సొంత ఇల్లు ఉండాలి కదా చెంబిచ్చే ఉండడం ఏంటంటే ఉంది చూపిస్తారండి అంటే అదే చూడండి ఇల్లు మొండి గోడలు వెనకంతా ఊడిపోయి పడిపోయింది పెంకుతుళ్ళు మరి నువ్వు ఎక్కడ ఉంటావు అంటే దీంట్లోనే ఉంటున్నాను అది కూడా చూడాలా రండి నా చూడండి అని ఆ గోడలు రాతికుని వెళ్ళి ఒక గది అక్కడ కూర్చొని ఇంకేమైనా ఉందా బాబు చెప్పాల్సిందే ఇది మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తి ఇగో ఈ భయం చూడండి సూర్యుడు చంద్రుడు ఇంట్లోనే ఉంటారు కనుక ఈ ఇల్లు ఇదో ఈ చెంబు ఈ మా నాన్న మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తి ఈ స్టవ్ నేనే కొనుక్కున్నా ఇప్పుడు మీరు మాట్లాడడం అయిపోతే మరి నేను రెండు మెతుకులు ఉడకేస్తూ తినాలి మరి మీ మాట ఎప్పుడు చూసుకున్నాను నేను అన్నాడు మీ నాన్న నిధి ఒకటి దాచిపెట్టాడు కొన్ని కోట్ల ఖరీదైన కోట్ల రూపాయల నిధి దాచిపెట్టాడు అది నీకు అందలేదా అందితే ఇలా ఎత్తుకుంటానండి బాబు నాకే నిధి ఫస్ట్ టైం హీ షో సమ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ టైం మరి ఎక్కడ దాచిపెట్టాడో మీకు ఎవరన్నా తెలుసు అంటే నాతో అతను సరిగ్గా చెప్పలేదు కానీ బహుశా బెడ్రూమ్లో ఎక్కడైనా దాచిపెట్టుకుంటాడు అంటే బెడ్రూమ్లో నుండి బాబు ఇదే ఇప్పుడు వలవలదే బెడ్రూమ్ అని వాడు అక్కడ ఒక ఈ పలక మీద కూర్చొని ఉన్నాడు స్టైల్ మీద కూర్చొని ఉన్నాడు జనరేటర్ స్టైల్ మీద ఎదురు నువ్వు పక్కకి తప్పుకో ఆ రాయిని పైకెత్తి కొంచెం తగ్గితే అక్కడ కొన్ని కోట్ల ఖరీదైన సంపద బయటపడింది అంటే వీడంటాడు నేను దీని మీదే కూర్చొని రోజు భోజనం చేసి దీని మీదే పడుకుంటున్నానండి మీరు గమనించండి ముష్టికి వెళ్ళినప్పుడల్లా దీనిని విడిచిపెట్టి నేను ముష్టికి వెళ్ళి వస్తున్నాను అది గమనించాలో పాయింట్ ఎందుకు ముష్టికి వెళ్తున్నట్టు దీన్ని విడిచిపెట్టి ముష్టి చేసుకునే ఈ దౌర్భాగ్యం నాకెందుకు వచ్చినట్టు అంటే మరి అవును మీ నాన్న ఇచ్చిన నిధి యొక్క జ్ఞానము లేకపోవడం చేతనే మీరు లేబోతుంటున్నాను అని అంటారు సో మనము జీవిస్తున్నాము సంసారంలో మనం అనుకుంటాము ధనము భోగములు మనల్ని ఉద్ధరిస్తాయని వాటి వెనక పరుగులు తీస్తూ ఆనంద విధానమైన ఆత్మను తిరస్కరించి మనం బతుకుతూ ఉంటే ఆ ఆత్మ ఉంది కూడా లేనిదైపోయింది విద్యమాన ఫలాభావా ఈ కారణంగా సర్వే ఆత్మహన ఏవా అవిద్వాంసానులందరూ కూడా ఆత్మహత్యను చేసుకుంటున్న వాళ్ళే ఆత్మహత్య కూడా ఉడగట్టే వాళ్ళు మాత్రమే అని రెండు రకాలుగా ఆత్మహత్యను భాష్యారులు నిరూపించినారు ఈ రకమైన భాష్యం ఇక్కడే ఉంది మరి ఎక్కడా లేదు ప్రస్థానత్రయ భాష్యాల్లో ఈ రెండు పారాగ్రాఫ్లు ఈ శ్లోకానికి ప్రత్యేకత మరి ఎక్కడ యూ డోంట్ ఫైన్ లైక్ దోస్ ఈవెన్ ఈశావాస్య భాష్యంలో ఈ ఆత్మహత్య ప్రసక్తి వచ్చిన తోట కూడా భాష్యదారులు ఇంత వివరంగా రాయలేదు రాయలు ఎప్పుడు ఆయన మనస్సుకి ఎప్పుడు తోచితే అప్పుడు రాస్తారు ఇది అజ్ఞాని ఇక అజ్ఞానికి భిన్నంగా ఆత్మస్వరూపాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో మీరు ఇంత ప్రసంగం విన్న తర్వాత మీరు ఒక్క పాయింట్ గమనించాలి మీరు సరైన ఫోకస్ పెట్టి సరైన దిశలో అడుగులు వేస్తే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం కష్టం కూడా ఏమీ కాదు ఆ నిధిని పట్టుకోవడానికి అతను ఎంత కష్టపడాలి ముష్టికి వెళ్ళడం మానేయాలి ముష్టికి వెళ్తే నిధి ఎక్కడ దొరుకుతుంది ముష్టికి వెళ్ళడం మానేయాలి తను కూర్చున్న చోట కొంత తవ్వాలి అంతే మనం కూడా ఈ స ఈ ప్రపంచంలో ముష్టి ఎత్తడం మానేయాలి ఓ ప్రపంచమా నాకు ఆనందాన్ని అనుగ్రహించు నాకు భోగాల్నివ్వు నాకు సుఖాన్ని ఇయ్యి నేను భయపడిపోతున్నాను నాకు అభయాన్ని ఇయ్యి నాకు రక్షణ లేదు నాకు రక్షణని అని మీరు ప్రపంచాన్ని ముస్తెత్తడం మానేసేయాలి మీ స్వరూపం లోపల కొంత లోతుగా మీరు దర్శించటం అభ్యాసం చేయాలి ఇంత పని చేస్తే ఆ నిధి రూపమైన ఆత్మ మీదే మీ స్వరూపమేది మీకు దూరంగా ఎన్నడూ లేదు ఎస్సు ఇతర యథోక్తాత్మదర్శీ పైన చెప్తున్నారు ఆత్మహత్య చేసుకుంటూ ఉండే అజ్ఞానుల కంటే భిన్నంగా తూ ఎవడైతే పైన చెప్పిన విధంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడో యథోక్తాత్మదర్శీ వాడేమిటి సహ ఉభయ అపీ ఆత్మనా ఆత్మానం నీనస్తి తన కుట్టుక తానే ఉత్తరించుకుంట చక్కటి ఎక్స్ప్రెషన్ తెలుగు ఎక్స్ప్రెషన్ తన గొయ్యి తానే తీసుకుంట అనే ఆత్మ దాన్ని ఆత్మహత్యగా వర్ణిస్తున్నారు రెండు రకముల ఆత్మహత్యని పైన వర్ణించడమే ఏమిటి అనాత్మను ఆత్మగా స్వీకరించి చేసుకునే ఆత్మహత్య ఒకటి ఉన్న ఆత్మను తిరస్కరించుట అనే ఆత్మహత్య మరొకటి ఈ రెండు రకముల ఆత్మహత్యను కూడా ఆత్మస్వరూపాన్ని అర అరయు అరయునట్టి జ్ఞాని చెయ్యదు తనను తాను హింసించుకోడు అందువలన అంటే తనను తాను హింసించుకోకపోవట వలన ఫలానుభూతిని ప్రాప్తం చేయకు రహస్యం చెప్పంటారా ఐ టెల్ యూ హూ ఈజ్ యువర్ ఎనిమీ యు ఆర్ యువర్ ఎనిమీ ఒక ఫిలాసఫర్ అన్నాడు Come on. I found my enemy. I discovered my enemy. And that is myself. Kavate tana shitru tane. Anatma na stu shitru. Shitrutve vattet atmaiva shittru vat. Atkanakita ne shitru. Kavate manavudu tana swarupan ni telesuk okunada. Atma jnana mu vaipo adugu veya kundada. Puri ke trapanjal lo chivivaduto. అక్కడ ఏదో తాను ఉద్ధరిస్తానంటే రోగిష్ఠువాడై కూర్చుంటాడు ఏమిటో ఉద్ధరించేది ఏముండదు ప్రపంచంలో భోగా భోగే రోగ భయం కనుక అటువంటి వాడు ఆత్మహత్యని చేస్తుంటాడు దానికి భిన్నంగా ఎవడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడో వాడు అటువంటి అనాత్మహత్య వలన అంటే ఆత్మహత్య లేకుండుత వలన తత అంటే అర్థం అది తతహా యాతి పరాంగతి దానివలన వాడు ఆ జ్ఞాని ఉత్కృష్టమైన సర్వోత్కృష్టమైన గతి అనగా మోక్షమును పొంది మోక్షము అనగానే చాలామంది ఏమనుకుంటానంటే అందులో చచ్చిపోయిన తర్వాత ఎక్కడికో విమాన వ్యక్తులు వెళ్ళడం అనుకుంటారు మోక్షాన్ని గురించి సరిగ్గా తెలుసుకోండి మామూలుగా పురాణంలోనూ అక్కడ విమాన వ్యక్తులు వైకుంఠానికి కైలాసానికి వెళ్ళాడు అది మోక్షమని వాళ్ళు అనుకున్నారంటే దాంట్లో వాళ్ళ ప్రతిపాదనమే అలా ఉంది కనుక వాళ్ళు అలా అనుకోవడంలో ఆశ్చర్యం లేదు వాళ్ళు తప్పుగా తెలుసుకోవడంలో ఆశ్చర్యమే ఉంది మనము వేదాంత విద్యార్థులు కూడా మోక్షాన్ని తప్పుగా తెలుసుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ మోక్షం అనేది మా గురువు గారు మాకు గురువు గారు ఎలా ఇస్తారు ముందే చెప్పు ఉండాలి అరే మోక్షాన్ని నువ్వు సంపాదించుకోవాలి తప్ప నేను ఇచ్చేది కాదు అని ఇది నేను ఎక్కడైనా పైన అదేమీ పాడవలేదు కదా కనుక గురువు గారు దారి చూపిస్తారు గురువు గారి రోల్ని కరెక్ట్గా ఇండికేట్ చేసేటువంటి సింబల్ ఒకటి ఉంది ఎక్కడైనా చూశారా సింబలు ఈ సింబల్ ఎక్కడైనా ప్రింట్లో చూశారా ఈ సింబల్ ఎక్కడ ఉంటుంది దారి చూపిస్తా ఇది బీసీపీ సింబల్ పాయింటింగ్ సింగర్ అంటారు దట్ ఈస్ ది గురు మీరు వెళ్ళి ఆ సింగర్ని అతుక్కుపోయారనుకోండి ఏమవుతుంది ఏమీ అవరు ఇంకోహాలు కనపడకుండా తయారవుతారు మీరు ఆ సింగర్కి పాదపూజలు సింగర్కి సింగర్ పూజలు చేయడం మొదలుపెట్టారనుకోండి ఏమవుతుంది ఏమీ అవరు మీరు ఎక్కడున్నారో అసలు ఉంటారు సింగరికి అభిషేకం చేశారనుకోండి ఏమవుతుంది ఏమీ అవుతుంది ఇప్పుడు మేము నేను ఈ దృష్టాంతం అక్కడ చెప్తూ ఉండేవాడి మా ఆశ్రమం నుంచి ఒక నాలుగు మైళ్ళు వెళ్ళేప్పటికి ఎయిటీ అని హైవే ఎయిటీ హైవే నెంబర్ ఎయిటీ అది శాన్ ఫ్రాన్సిస్కో నుంచి న్యూయార్క్కి పోతుంది అది రెండు వేల ఐదు మైల్లో హైవే మేము ఆ హైవే ఎక్కుతాం హైవే న్యూయార్క్ సెవెంటీ నైన్ అంటే పెద్ద మొద్దు వీళ్ళు ఆ బోర్డుని కౌగులించుకుంటే మీరు న్యూయార్క్ వెళ్తానా వెళ్ళాలి నేను ఆ దృష్టాంతం ఎప్పుతూ ఉంటాను ఆ బోర్డు చాలా అందంగా ఉంటుంది కానీ వాల్పోస్టర్లో ఏ ఉండవు ఇక్కడలాగా ఈ ఉండవు చాలా ప్రకాశమానంగా ఉంటుంది పొగలు కాముగా ఉన్నట్లుంటుంది కానీ రాత్రిపూట చక్కగా కనపడుతూ ఉంటుంది అబ్బా ఇంత అందమైన బోర్డు నేను ఎప్పుడు వెళ్ళి దాన్ని వాటేసుకున్నారనుకోండి న్యూయార్క్ ఎక్కడ ఉంటుంది దాంట్లో ఉంటుందా ఇదంతా ఎందుకు చెప్పారంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాల్సిన రుచి మీ మీదే ఉంటుంది మీరే ఆ దిశలో అడుగులు వేసి మీ కర్తవ్యాలను మీరు చేసుకుంటూ ఉండాలి మీరందరూ ఇప్పుడు ఇల్లు వగ్డు ఇల్లు సన్యాసం చేసుకోవాలని నా కాదు మీరు ఉన్న ఉంటూ మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేసుకుంటూ సంసారము ఈ ముష్టి పరుగులు మానేసి ఆత్మస్వరూపంలో అభయాన్ని ఆనందాన్ని దర్శించేటువంటి ప్రయత్నం మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఆత్మస్వరూపం మీకు అందుబాటులోనే ఉంటుంది మీరే ఆత్మస్వరూపులు మీకు ఎప్పుడు దూరంగా లేనే లేదు అటువంటి ఆత్మజ్ఞానం ఇక్కడ ఇప్పుడు మోక్షమును పొందును మోక్షం అంటే ఏదో చెప్తున్నాను మోక్షము అంటే ఇప్పుడు ఇక్కడ మీరు శోకం నుండి భయం నుండి విముక్తులైపోతారు మీకు శోకం అంటే ఏమిటో తెలియదు భయం అంటే ఏమిటో తెలియదు తర్వాత మీకు మృత్యు అనేది ఉండదు అంటే అయితే మేము ఇంకా అలా బ్రతికేస్తూ ఉంటాం నాట్ ఇన్ దట్ సెన్స్ నాట్ ఇన్ దట్ సెన్స్ అంటే రెండు వందల ఏళ్ళు బతుకుతావా మూడు వందల ఏళ్ళు ఆ పిచ్చి కాదు మళ్ళా ఈ దేహము పుట్టింది బిచ్చుతుంది మన స్వరూపానికి మృత్యు అనేది ఉండదు మీరు అలా నిశ్చింతగా దేహం బ్రతికేంతకాలం బతుకుతుంది తర్వాత పడిపోతుంది మీరు ఆత్మస్వరూపులుగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆత్మస్వరూపులుగానే నిలిచిపోతారు దాని పేరు మోక్షము అంటారు దీన్ని జీవన్ముక్తి అని అంటారు సో పదానుగతి యథోక్తం ఫలం తస్యవతి ఆయన చెప్పినటువంటి జీవన్ముక్తి అనే ఫలము అట్టి జ్ఞానికి కలుగును నేను ఈ మోక్షము ఆత్మజ్ఞానము అనేదాని ఎంత మానవ జీవితానికి ప్రాక్టికల్గా ఎంత దగ్గరగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందో అంత ప్రయత్నము చేశాను ఆ శ్లోకంలో ఇంకా మనం ముందుకు వెళ్తుంటే ఇదే ప్రయత్నం ఇంకా సాగుతూ ఉంటుంది ప్రకృత్యవ చర్మాణి సంవశ్యతి తత్మానం అకర్తారం సపశ్యతి మనిషి దేవుణ్ణి చూస్తానని కొనుగోపిస్తాడు అరే అప్ప మోకో కహా ధూండేరే బండే మైతో తేరే కాశ్చర్ నన్ను నువ్వెక్కడ వెతుకుతున్నావు రాతిగా నేను బాగా దగ్గరగా ఉన్నాను అని అంటారు అదే కాబట్టి యహ ఆత్మానం పశ్యతి సహా పశ్యతి అంటున్నారు ఆత్మని అది ఈశ్వర దర్శనం అంటే ఆత్మదర్శనమే ఈశ్వర దర్శనం ఆత్మని దర్శించాలి అని ఇంట్రెస్టింగ్ లెన్స్ యహ ఆత్మానం పశ్యతి సహా పశ్యతి ఈ ఎశ్యతి స పశ్యతి చాలా విలువైన ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పే ముందు మీకు చిన్న కొంత బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ ఎలాగంటే దేహము ఉన్నది దేహము మనస్సు ఉన్నది మనస్సు లోపల ఆత్మ ఉన్నది అని మీరు అనుకున్నంత వరకు మీకు ఆత్మస్వరూపము తెలియదు లోకంలో జనులు అలా అనుకుంటారు దేహం ఉన్నది దేహం లోపల మనస్సుంది మనస్సు లోపల ఆత్మ ఉంది ఈ దేహం చచ్చిపోయిన తర్వాత ఈ ఆత్మ స్వర్గానికి వెళ్తుందో తెసరంత ఉంటుంది కదా దేహం దేహమే ఆదరణలు పూర్తిగా లేదు ఇప్పుడు అమెరికాలోనూ యూరప్లోనూ ఫుల్ సిక్స్ ఫీటు సెవెన్ ఫీటు ఉంటాం మనం కొంచెం టైమింగ్ టైమింగ్ ఇది కొంచెం తక్కువ స్థాయిలో ఉంటుంది మనం ఇంకొంచెం ఈస్ట్ పోతే మరీ మరీ బక్క పీచుల్లాగా ఉంటారు కాబట్టి అసలే చిన్న దేహం దాని లోపల మనస్సు దాని లోపల ఆత్మ ఉంటే ఎంత ఉంటుంది లేదా మినికుమి ఉంటే ఒకసారి ఎంత ఉంటుంది ఈ దేహం పడిపోతే ఈ ఆత్మ అవుతుంది స్వర్గానికి పోతుంది అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుంది అక్కడికి పోతుంది అంటే ఈ రకంగా ఆత్మస్వరూపం విషయంలో జనులు అజ్ఞానంలో ఉంటారు మీరు అలాగా అనుకుంటున్నంత కాలం మీరు ఆత్మస్వరూపం తెలియదు మీకు ప్రశ్న చెప్తా ఇంటి లోపల ఆకాశం ఉంటుందా ఆకాశంలో ఇల్లు ఉంటుందా ఆకాశంలో ఇల్లు ఉంటుంది మీరు ఇంటి లోపల ఆకాశం ఉంటుంది ఇల్లు పడిపోయినప్పుడు ఆకాశం పడిపోతుంది ఇల్లు బాగుంటేనే ఆకాశం బాగుంటుంది అనుకుంటే మీ తెలివితేటను ఏమనాలి ఏమనుకోవాలి చూసి సంతోషించాలా ఏం చేయాలి మీ తెలివితేటలు చూసి కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అసలు ముందు బాడీ మైండ్తో మొదలుపెట్టాలి బాడీ లోపల మనస్సు ఉండదు మనస్సు లోపల బాడీ ఉంటుంది స్థూలంగా చూస్తే బాడీ లోపల మనస్సు ఉన్నట్టు సూక్ష్మంగా చూస్తే మనస్సును ఆశ్రయించి దేహము ఉంటుంది ఇప్పుడు మీకు దృష్టాంతం ఎక్కడ ఫ్యాన్ ఫ్యాన్ అంటే తిరిగిది అని అర్థం తిరగకుండా చక్కగా అలాగా ఇంకే దాన్ని ఫ్యాన్ అందం ఫ్యాన్ అంటే స్విచ్ వేస్తే తిరిగి దాన్ని ఓకే తిరిగే ఫ్యాన్ దృష్టాంత ఫ్యా ఆశ్రయించి ఎలక్ట్రిసిటీ ఉంటుందా ఎలక్ట్రిసిటీని ఆశ్రయించి ఫ్యాన్ ఉంటుందా ఫ్యాన్ ఉంటుంది కానీ చూస్తే ఏమనిపిస్తుంది ఫ్యాన్ లోపల ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ని పట్టుకుని ఎలక్ట్రిసిటీ కోపం ఫ్యాన్ లోపల తంటాలు పడుతుంది అన్నట్టు అనిపిస్తుంది కానీ సూక్ష్మంగా ఆలోచిస్తే ఫ్యాన్ ఎలక్ట్రిసిటీని ఆశ్రయించి ఉంటుంది స్థూలమును సూక్ష్మం ఆశ్రయించదు స్థూలమే సూక్ష్మమును ఆశ్రయిస్తుంది అదేవిధంగా దేహంలో మనస్సు మీరు అలా అనుకుంటారు ఫీల్ అయితే దాన్ని ఎందుకంటే చెప్తారు చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్తారు అలా అనుకున్నంత మాత్రాన తత్వం తెలిస్తే ఓసారి అనుకున్న తప్పేం కాదు ఇప్పుడు కుండలో ఆకాశం ఉంది అనుకున్న తప్పేం కాదు తత్వం తెలిస్తే ఏమిటి తత్వం ఆకాశం యొక్క తత్వం తెలియాలి కుండ పుట్టక కూడా ఆకాశం ఉన్నది అసలు కుండ ఎక్కడ పుట్టింది ఆకాశంలో పుట్టింది ఆ మట్టి ముద్దనే ఆకాశంలో ఉంటుంది దాన్ని అలాగా వీటి ఆ షేప్ తీసుకొచ్చేప్పటికి లోపల అంతకుముందే ఉంటుంది ఆకాశం కుండ పుట్టాక ఆకాశం రాలేదు ఆకాశం ఉంది కుండ వచ్చింది కదా కానీ అది తెలిసి కుండ లోపలే ఆకాశము అనుకుంటే తప్పు కాదు తెలిసి అనుకుంటే కానీ కుండ పుట్టాక ఆకాశం వచ్చింది కుండ పోతే ఆకాశం కూడా పోతుంది అనుకుంటే వాడిని ఏమనాలి అజ్ఞాని అని ఆత్మకి దేహానికి సంబంధము అట్టిది ఆత్మ సర్వవ్యాపకము ఆకాశము వంటిది సర్వము ఆత్మయలే ఉంటుంది సరే ఆత్మ దగ్గర కొట్టాం ముందు దేహము మనస్సు సంగత్యం లేదు మీరు దేహము మనస్సును ఆశ్రయించి ఉంటుంది మనస్సు దేహాన్ని ఆశ్రయించి ఉండదు దేహము మనస్సును ఆశ్రయించి ఉంటుంది అంచేతనే ఆరోగ్యంగా ఉంటే దేహం ఆరోగ్యంగా ఉంటుంది మీ మనస్సులో చింతలు బెంగలు పెట్టుకుంటే దేహం కూడా అనారోగ్యంగా అయిపోతుంది అసలు అనారోగ్యాలలో దేహము యొక్క అనారోగ్యము కంటే మనస్సు యొక్క అనారోగ్యము పది రెట్లు ఎక్కువ హానికారకంగా ఉంటుంది ఇదెనికేస్ ద పాయింట్ ఈజ్ దేహములో మనస్సు ఉంటుందని మీరు అంటే అనండి ఫ్యాన్లో ఎలక్ట్రిసిటీ ఉందని అన్నట్టుగా ఏం కొబ్బలు అంటున్నా తప్పేం కాదు కానీ అసలైన మాట అసలు సిసలైన మాట మాట్లాడాలంటే మనస్సునందు దేహము ఉండుము మనస్సును ఆశ్రయించి దేహము ఉండదు ఎలాగో తెలుసిన దేహము యొక్క సంకల్పము లేకుండా దేహం ఉంటుందా ఉండదు యు కెనాట్ హ్యావ్ ఏ బాడీ విథౌట్ ది బాడీ థాట్ బాడీ థాట్ ఉన్నప్పుడే బాడీ ఉంటుంది బాడీ థాట్ లేకపోతే ఏమవుతుంది బాడీ ఉండదు నిద్రపోయారు బాడీ ఉండదు ఎనస్పీషియా జనరల్ ఎనస్టూషియా ఇచ్చారు బడీ ఉండదు లోకల్ ఎనస్పీషియా ఇచ్చారు డక్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఉండదు మిగతా బాడీ ఉంటుంది ఆ పార్ట్స్ ఉండదు కాబట్టి బాడీ ఎప్పుడు ఉంటుంది ఆ నెర్వ టెరెన్స్ బ్రెయిన్లోకి వెళ్ళి ఆ బ్రెయిన్ యొక్క ఇంటిగ్రేషను అయ్యి మనస్సు ఒక థాట్ రూపంగా పుట్టినప్పుడు మాత్రమే బాడీ ఉంటుంది ఆఫ్టర్ ఆల్ దెర్ ఈజ్ బాడీ ఓన్లీ వెన్ యూ థింక్ ఆఫ్ ది బాడీ అండ్ యూ డూనాట్ థింక్ ఆఫ్ ది బాడీ దెర్ ఈజ్ నో బాడీ దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది బాడీ లోపల మనస్సు ఉందని మాతమర్శక అన్నప్పటికీ యథార్థంగా మనస్సులోనే బాడీ ఉంటుంది మనస్సు ఎక్కడ ఉంటుంది ఇప్పుడు క్లౌడ్స్లో ఆకాశం ఉంటుందా ఆకాశం ఉన్నందుకు క్లౌడ్స్ ఉంటాయా ఆకాశంలో క్లౌడ్స్ ఉంటాయి క్లౌడ్స్లో ఆకాశం ఉండదు అలాగే మనస్సు అనేది క్లౌడ్ వంటిది ఇది క్లౌడ్స్ థాట్స్ కూడా క్లౌడ్ పీసెస్ ఆఫ్ క్లౌడ్స్ లాంటివి ఆ థాట్స్ అవి ఆ చైతన్యంలో ఉంటాయి ఆత్మ చైతన్యంలో ఆ కదలి సంకల్పములు అడితే ఎందుకంటే సంకల్పములు సమంత తాముగా తెలుస్తూ ఉంటాయి కెరటములు తడిగా ఉంటాయి పొడిగా ఉండవు ఎందుకని అవి పుడితోనే వాటి ఎందు తడి సహజంగానే ఉంటుంది నీటి ఎందు పుడతాయి నీటి ఎందు పుట్టేవి కనుక కెరటములు తడిగా ఉంటాయి అయితే మీరు నీళ్లు పోసి తడిపోయేలా వేస్తున్నారు అవి తడిగా ఉంటాయి ఎందుకంటే నీటినందు పుడతాయి కనుక అలాగే సంకల్పములు చైతన్యమునందు పుడుతూ ఉంటాయి కనుక అవి తెలుస్తూ ఉంటాయి ఆ తెలివి అనేటువంటి ప్రకాశము వాటి నుండి ఉంటుంది సహజ ఉంటుంది కాబట్టి మైండ్ అంటే ఇట్స్ ఎ మూమెంట్ ఇన్ కాన్షియస్నెస్ బాడీ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ ఇన్ ది మైండ్ పర్టికులర్ మూమెంట్ థాప్ బాడీ మైండ్లో ఉంటుంది మైండ్ ఆత్మ చైతన్యమునందు ఉండును దేహము మనస్సును ఆశ్రయించి ఉంటుంది మనస్సు చైతన్యమును ఆశ్రయించి ఉండును అర్థమైందండి ఇప్పుడు మూడు అంశములు వచ్చాయి బాడీ దేహము మనస్సు ఆత్మ దేహము మనస్సు ఈ రెండు ఆత్మను ఆశ్రయించి ఉంటాయి దేహము మనస్సుని మనస్సు ఆత్మని ఆశ్రయించి ఉంటుందంటే దేహము మనస్సు ఆత్మను ఆశ్రయించి ఉంటాయి దేహము మనస్సు దేహము స్థూలము మనస్సు సూక్ష్మము రెండు ప్రకృతియే రెండు ప్రకృతి అలాంటికే క్షేత్రము అని పేరు దేహము మనస్సు క్షేత్రము ఆత్మ క్షేత్రజ్ఞ ఈ స్థితిలో కదలిక ఉన్నది కదలిక దేని ఎందు లేదు అన్నది మీరు పట్టుకోవాలి ఫ్యానే చూడండి ఫ్యాన్ అంటే ఏమిటి ఒక పరికరము ఎలక్ట్రిసిటీని ఆశ్రయించి అది పని చేస్తుంది కానీ ఎలక్ట్రిసిటీని ఆశ్రయించి పని చేస్తుంది ఫ్యాను కానీ పని ఫ్యాన్ ఎందు ఎలక్ట్రిసిటీ ఎందుంటుందా ఫ్యాన్ ఎలక్ట్రిసిటీ తిరుగుతుందా ఫ్యాన్ తిరుగుతుందా ఫ్యాన్ తిరుగుతుంది ఎలక్ట్రిసిటీ గిరగిర గిరగిరా తిరుగుతుందనుకుంటున్నారా ఏమీ ఫ్యాన్ తిరుగుతుంది అయితే ఎలక్ట్రిసిటీ తిరగదు కాబట్టి ఎలక్ట్రిసిటీ తిరగకపోయినా లేకపోయినా కూడా ఫ్యాన్ తిరిగేస్తుంది అనుకోదు మళ్ళా కాబట్టి ఎలక్ట్రిసిటీని ఆశ్రయించి ఫ్యాన్ పని చేయును వన్ టూ ఆ పని ఫ్యాన్ ఎందు ఉండునే కానీ ఉండదు అర్థమైపోయిందండి యు ఆర్ గ్రేట్ అదేవిధంగా దేహము మనస్సు కలపండి రెండింటినీ కల్పించండి ప్రకృతిని ప్రకృతిలోనే చలనము పని కర్మ ఉంటుంది కానీ ఏ ఆత్మచైతన్యమును ఆశ్రయించి ప్రకృతి అనదగిన దేహము మనస్సులు కర్మను చేస్తాయో ఆత్మచైతన్యమునందు ఎట్టి కర్మ ఉండదు క్లౌడ్స్ కదులుతూ ఉంటాయి మేఘములు తిరుగుతూ కదలాడుతూ ఉంటాయి కానీ మేఘములను తన ఎందు కలిగి ఉన్న ఆకాశమునందు ఏ కదలిక అలాగే ఆత్మచైతన్యము అనే ఆకాశంలో ఉండే మేఘశకలములే సంకల్పములు ఆ సంకల్పములో ఒక సంకల్పానికి దేహము అని పేరు కాబట్టి ఈ చలనమంతా కూడా ఆ దేహము మనస్సు నుండి మాత్రమే ఉండిను కానీ ఆ చైతన్యమునందు ఏమీ ఉండదు అయితే విజ్ ఇజ్ ది థీసిస్ అంటే ప్రాక్టికల్ అప్లికేషన్ ఉంటుంది ప్రాక్టికల్ అప్లికేషన్ ఎలా ఇప్పుడు మీరు మీరు కొంత అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఇవన్నీ నేను చెప్పినవే కానీ మళ్ళీ చెప్తూ ఉంటాను మళ్ళీ చెప్పడం ఎందుకు ఇంతకుముందు విన్న వాళ్ళకు ఒకసారి నెమరు వేసుకున్నట్టు అవుతుంది అవసరం కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏ కొద్దిగానైనా వారు పట్టుకోగలిగితే వారు కృతార్థులవుతారు ఏ కొంచెం పట్టుకున్నా కృతార్థులవుతారు ఎందుకంటే జనులు సంసారులు సంసారం అనే మునిగి ఉంటారు పంకము అంటే బురద క్లిప్సండి బురద కాదు ఊది ఊబి బురద అయితే మరో కాలు కాదు ఇంటికి వచ్చి కాలు కడుక్కొని సబ్బు పెట్టుకుని కడుక్కుంటాను అది ఊబి ఊబిలోంచి మీరు బయటికి రాలేదండి అది చాలా కష్టం అభిప్రాయం సో సంసార పంక ముగ్ములై ఉంటాను జనులు సంసార సర్పదస్తులై ఉంటారు సంసారము అనే పాము కరిచి విషము ఒంటికి విషం ఎక్కిన వాడు నార్మల్ బిహేవియర్ ఉండదు అబ్నార్మల్గా బిహేవ్ చేస్తాడు ఆ విష ప్రభావం వల్ల నోటికొచ్చినట్టు మాట్లాడతాడు జంతువులు వేస్తూ ఉంటాడు ఆ విషం అలాంటి అలాగే సంసారం అనే పాము కరిచినప్పుడు మనుషులు ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు దృష్టాంతమంటారు పిచ్చిచ్చి మాట్లాడడానికి దృష్టి అంటారు దృష్టాంతం ఏంటంటే ఏంటండి మొన్న ఒక పది లక్షలు నేను స్టాఫ్లో పెట్టుబడి పెట్టాను మంచి స్టాక్ పదిహేను లక్షలు అయిపోతుంది ఆరు మాసాల్లోనూ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ సంసార సర్పదస్తులు మాట్లాడుతూ ఉంటారు అది సంసారం అనే విషయం తలకెక్కడం అంటే అది మరోడు మరోడు అడుగుతున్న కాబట్టి ఈ సంసార సర్పదస్తులైన జనులకు ఆత్మస్వరూపం గురించి భగవానుడు అందజేసిన మెసేజ్ ఓకే సరే అందినా వాళ్ళు కృతార్థులవుతారు సో మీరు గాలిని పీల్చి విడిచిపెట్టుట చలనమే కదా అది దాన్ని మీరు సాక్షిగా దర్శించారనుకోండి అలా దాన్ని చూస్తూ ఉన్నాం ఇక్కడ స్పర్శ తెలుస్తుంది కదా అలా పేలవడం విడిచిపెట్టడం పేలవడం విడిచిపెట్టడం దాన్ని సాక్షిగా చూస్తూ బుద్ధుడు చూస్తూ ఉంటే కొంతకాలాన్ని మీకు తెలుస్తుంది ఏమని నేను ఏ కదలిక సాక్షిని కదలిక గలది అని తెలుస్తూ తర్వాత బిల్లీ బుద్ధ అని ఎప్పుడైనా మీరు విన్నారా ఢిల్లీ బుద్ధ అక్కడ ఏం చేస్తారంటే ఇలా నితాదుగా కూర్చుని గాలి తీల్చేపుడు విడిచిపెట్టేప్పుడు ఢిల్లీ పక్క ఎందుకొస్తుంది నెనపడుతుంది ఎందుకు వస్తుంది నడపడుతుంది దాన్ని పరిశీలిస్తూ ఉంటారు చిన్న కథ లేక చిన్న రాలేదు ఎందుకే ఉంది రాలేదు స్పష్టంగా తెలుస్తూ ఉంటాం పొక్క ఎందుకే నడుస్తుంది దాన్ని ఇప్పుడు మీరు కొంత అభ్యాసం చేసేప్పటికి మీకు తెలుస్తుంది ఏమని సాక్షి చైతన్యం ఉంది ఏ కదలిక లేదు కదలిక దేహం ఉంది మాత్రమే దాడు ఇంకో ఇవన్నీ కూడా విపశ్చనా మెడిటేషన్ అంటారు బుద్ధుడికి చెప్పిన మెడిటేషన్ ఇంకో మెడిటేషన్ ఉంది ఛ్యాతి ఉంటుంది మీరు గాలి తీసినప్పుడు ఛాతి ముందుకి రాదు అలా ఎక్స్పాన్ అవుతుంది చాలా తక్కువ ఎక్స్పాన్షన్ గాలి విడిచిపెట్టినప్పుడు చిన్న కంట్రాక్షన్ ఉంటుంది దాన్ని పరిశీలిస్తారు మనం ఇండియాలో ఉండే బుద్ధుని యొక్క విగ్రహాలన్నీ కూడా ఛాతీ విశాలంగా ఉంటాయి కొంచెం డిస్ప్రపోర్షణగా ఉంటాయి అంటే బుద్ధుడు ఛాతీ మీద విపశ్యన చేస్తున్నాడు అని అర్థం మీరు కిబెట్ బుద్ధుడు లేకపోతే చైనా బుద్ధుని చూసినట్లయితే ఢిల్లీ బుద్ధ అంటే అక్కడ వాళ్ళు ఆ విపశ్యనాన్ని ఢిల్లీ మీద చేశారు అని అర్థం మహావీరుడికి చెవులు పెరవే చెవులు ఉంటాయి అంటే ఆయన శాస్త్రాన్ని బాగా శ్రవణం చేసేడని అర్థం అంతే తప్ప పెద్ద పెద్ద చెవులు ఉండి ఆయన పడుతున్నాడు చాలా పెద్ద చెవులు ఉంటాయి ఆల్మోస్ట్ బుధాలని టచ్ అవుతూ ఉంటాయి అంటే చిరకాలము శాస్త్రము బాగా శ్రవణం చేశారు అని కాబట్టి సో ఆ విధంగా మీరు సాక్షిగా దర్శించటం అభ్యాసం చేస్తే మీకు తెలుస్తుంది ఏమనంటే చలనము చుట్టూ ప్రకృతి ఎందుకు గలది దేహము కూడా ప్రకృతిలో భాగమే మనస్సు కూడా ప్రకృతిలో భాగమే మనస్సుని కూడా మీరు సాక్షిగా అబ్జర్వ్ చేయవచ్చు బట్ మోర్ డిఫికల్ట్ దేహాన్ని సాక్షిగా అబ్జర్వ్ చేయవచ్చు యోగాసనాలలో శవాసనము అనేది మీరు తెలుసుంటుంది దాంట్లో ఏం చేస్తారు దేహాన్ని సాక్షిగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఈ మాట మీకు యోగాసనం చెప్పేవాళ్ళు చెప్పరు ఎందుకు చెప్పాలంటే వాళ్ళు తెలుసుకోకపోవడం చేత చెప్పదు తెలుసుకుంటే చెప్తారు శ్వా విపక్షణలో దేహంలో వచ్చేటువంటి కదలికలను శ్వాసలో వచ్చే కదలికలను మీరు సాక్షిగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇంకో కొంచెం ముందుకు వెళ్ళి మెడిటేషన్ విపక్షణ మెడిటేషన్ కూడా దాటి ముందుకు వెళ్ళి మనస్సును సాక్షిగా అబ్జర్వ్ చేయుత మనస్సులో ఇమోషన్స్ ఉంటాయి ఇమోషన్స్ని అబ్జర్వ్ చేయుత మనస్సు యొక్క చలనము ఏది ఉంటే దాన్ని అబ్జర్వ్ చేయుట ఎన్ అబ్జర్వేషన్ ఉంటుంది దెర్ ఈజ్ నో observer అబ్జర్వేషన్ వితౌట్ అబ్జర్వర్ విథౌట్ బీయింగ్ అన్ అబ్జర్వర్ ఈగోకి అబ్జర్వేషన్ కాదు ఈగోలో ఉంది అబ్జర్వ్ చేయటం కాదు దెర్ ఈజ్ అన్ అబ్జర్వేషన్ విథౌట్ అన్ అబ్జర్వర్ అంటే అహంకారం లేకుండగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను అనే నేను అహంకారం లేకుండగా వీటే అబ్జర్వ్ చేయుట దాన్ని ఫాలో అవుతున్నారా అలా చేసినట్లయితే మీకు మీ యొక్క సాక్షిస్వరూపము అనుభవానికి వస్తుంది చలనము సాక్షి ఉండదు సాక్ష్యమునందు ఉంటుంది ఆత్మయంలో ఉండదు ప్రకృతి ఎందు ఉంటుంది దేహము మనస్సులో నా స్వరూపమునందు ఉండదు యు ఆర్ నాట్ ది బాడీ యు ఆర్ నాట్ ది మైండ్ యు ఆర్ మచ్ డీపర్ దాన్ బాడీ అండ్ మైండ్ బాడీ మైండ్లే నేను అనుకునే సంసారంలో పండుంటే అదే ఆత్మహత్య యు ఆర్ నాట్ బి బాడీ మైండ్ యు ఆర్ మచ్ డీపర్ దేహము మనస్సు కంటే కూడా చాలా డీపర్ మీరు అలా తెలుసుకుని ఇదిగో దేహము ఇదిగో మనస్సు నేను అనేప్పటికీ మీరు ఆల్రెడీ ఆత్మస్థాయికి వెళ్ళిపోయి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే అలా దర్శిస్తూ ఉండాలి నేనే చేస్తున్నాను అని అనుకోకూడదు నేనే చేస్తున్నాను అనుకోకూడదు ప్రతి చిన్న చిన్న విషయాలతో మొదలు పెట్టాలి పిల్లలు ఉంటారు వాళ్ళు పుట్టారు ఏదో ప్రకృతి యొక్క ధర్మాన్ని బట్టి పుట్టారు పెరుగుతున్నారు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు తప్ప నేనే పంచి పెద్ద చేశాను అని మీరు వెంటనే మీకు దుఃఖం ఆరంభం అయిపోతుంది వెంటనే దిస్ ఈజ్ ద క్లాసికల్ ఫాదర్ మదర్ సిండ్రోమ్ ఎందుకంటే వాళ్ళు వెళ్ళి ఎవరూ అమ్మాయిలు ప్రేమిస్తారు తల్లిదండ్రులు ఇంకా అమ్మాయిలు ప్రేమించిన తర్వాత ఇంక తల్లిదండ్రుల ప్రేమ వెనకబడుతుంది కొత్త నీరు వచ్చి పాత నీరు ఏం చేస్తుంది తోసేస్తుంది చిన్న చిన్న ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ ప్రారంభం అవుతాయి అవి చినికి చినికి గాలిగాలు అవుతాయి మీరు దుఃఖంలో పడిపోతారు ఎప్పుడు నేనే పెంచి పెద్ద చేశాను అనుకుంటాను అలా వాళ్ళు పెరిగి పెద్ద ఈ లోకంలోకి వచ్చారు నేను తీసుకురాలేదు నా ద్వారా వచ్చారు తప్ప నేను తీసుకొచ్చిన వాడు అనుకున్నాను వాళ్ళు ఈ లోకంలోకి ఈ నా రూపంగా బయటకు వచ్చారు ఈ లోకంలోకి వచ్చారు పెరిగారు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు తీర్చిదిద్దుకుంటున్నారు ఒకప్పుడు సుఖాన్ని అనుభవిస్తారు ఒకప్పుడు దుఃఖాన్ని అని మీరు సాక్షిగా చూశారనుకోండి మీరంతా శాంతియే కాబట్టి నేనే కర్తను అనుకున్నారా గోతిలో పడిపోయినట్టు సంసారం అనే ఊబిలో పడిపోయింది మేము కర్తని కాము అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు అది ది టాపిక్ నేను ఫౌండేషన్ వేసేసినాను ఇంత శ్లోకాన్ని ముందుకు తీసుకెళ్లడమే తరువాయి ఆ పని నెక్స్ట్ సాటర్డే సండేల్లో ఈ శ్లోకాన్ని సెటిల్ చేసి ముందుకు వెళ్తాను ఓం పూర్ణి నమ్మదూర్ణి పూర్ణియే పూర్ణస్ పూర్ణ పూర్ణావశిష్యే పూర్ణ శాంతి శాంతి శాంతి